నేను అంటే దేహాత్మ నేను అంటే పరమాత్మ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను అనే పరమాత్మభావాన్ని నేను అనే దేహాత్మ భావాన్ని రెండింటిని పరిపూర్ణమైనటువంటి పరబాహ్యంలో ఎవరైతే నిరసిస్తారో లేకుండా చేసుకుంటారో కైంకర్య పద్ధతిగా లేనివారుగా తాను లేనివాడుగా నేను మేనుల జోలి లేనిదిగా ఇచ్చా నిర్ణయములు లేనిదిగా ములుగురుత్వ సందు లేక ఉన్నటువంటి పరబాహ్యము మూలము లేనిదిగా ఉన్నది ఉన్నట్లుగా ఉన్నవాడెవడో వాడు జన్మరాహిత్యాన్ని పొందినటువంటి వాడు వాడికి ఏ రకమైన అహము మిగలలేదు అంటే అహం యొక్క స్థాయి భేదం ఉందనమాట అంటే ఎలాగా జీవుడు నేను ఆత్మ ్రహ్మము నేను పరబ్రహ్మము నేను అని నాలుగు స్థాయి భేదాలుగా ఉన్నా ఇది జాగ్రత్తగా గమనించాలన్నమాట శరీరమే నేననే జీవుడు అంతరాత్మయ్యే నేననే ఆత్మ సమిష్టి సాక్షి అనేటటువంటి బ్రహ్మము సృష్టి స్థితిలయ సాక్షి అనేటటువంటి బ్రహ్మము అనంతమైనటువంటి విశ్వాధారుడను అనేటటువంటి పరబ్రహ్మము ఈ నాలుగు స్థాయి భేదాలలో నేననే అహం ఉంది ఈ నేననే అహమనే నిర్ణయాన్ని చక్కగా నిరసించాలి రహితపరచాలి అందుకనే ప్రార్థనలో అహం పద అర్థరహిత అహం పదార్థ రహిత అహమనే పదము పదము అంటే స్థితి నిర్ణయం ఇది ఈ నాలుగింటితో ముడిపడింది ఈ నాలుగింటిని ప్రతిదాని విచారణ చేసి కైంకర్య పద్ధతిగా హారతి కర్పూరం ఎట్లా తనకు తానే హరించుకుపోతుందో ఆ రీతిగా నిజ గురు సేవ నిజ గురు సాంప్రదాయ పద్ధతిలో పూర్ణబోధ ప్రబోధ దీనిని పొంది ఆ ప్రబోధ నిర్ణయంలో ఏ నిర్ణయం చేసిందో ఆ నిర్ణయంలో ఇచ్చా నిర్ణయములు లేక ఉండాలి అలా ఎవరైతే ఉంటారో వారు తమ అహాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు అవుతారు అహం రహితం అంటే ఈ నాలుగు స్థాయిలలో లేకుండా పోవాలి అష్టతను నిరసనము అవ్వాలి షోడశావస్థల నిరసనము అవ్వాలి నిరసనం అవ్వాలంటే ముందు దాని సంగతి నీకు జ్ఞాన మార్గం దృష్ట్యా ముందు అది నిర్ణయం అవ్వాలి నిర్ణయమైన వాడికి నిరసించగలిగేటటువంటి సామర్థ్యం అసలు నిర్ణయమే కాని వాడికి నిరసించగలిగే శక్తి ఎప్పటికీ ఉండదు కాబట్టి జాగ్రత్తగా అష్టతనువులంటే ఏమిటో ఎరగాలి అష్టతను నిరసనంటే ఏమిటో తెలియాలి అలా నిరసించి బట్టబయలుగా నిలవాలి షోడశావస్థలంటే ఏమిటో తెలియాలి షోడశావస్థల నిర్ణయం దానిని నిరసించాలి అలా నిరసిస్తే శేషించినటువంటి బయలు పరబయలు ఏదైతే ఉన్నదో ఆ రీతిగా ఉన్నది ఉన్నట్లుగా ఉండాలి జాగ్రత్తగా గమనిస్తే నిర్మూలమేతన్మిన్ నాస్తికే మప్తీయమానాన్ని చ రూపాన్ని యథా ఈ మూడిటికి కలిపినటువంటి కైంకర్య మార్గం కర్పూర సంయోగం జ్యోతి రూపం యథాతథా అని అవాంతర వాక్యం చేత నిర్ణయం అవుతుంది ఎలా అయితే కర్పూరము జ్యోతి రెండు ఒకేసారి లేకుండా పోతున్నాయో అలాగే జీవబ్రహ్మములు రెండు అరబాహ్యమునందు అఖండ ఎరుక నిరసనం చేయబడగానే రెండు లేకనే పోయినవి స్వరస్వప్నము లేదు నరస్వప్నము లేదు రెండింటిని ఏకకాలంలో నిషేధించగలిగేటటువంటిది అని నిర్ణయించుటకు ఎవరికి అలవి కాదు కలిగిన వారు ఎవరిపడదు ఎవరికి అంటే అర్థం ఏమిటక్క ఆవరణ సహితమైన వారందరూ వారికి ప్రత్యేకమైన ఉనికిని తల్లి ఉన్నవారు ఆవరణ సహితులైనటువంటి వారు పరబయలు గురించి బోధించ పూనుకుంటే దానిని కూడా ఆవరణ సహితంగానే బోధిస్తాడు కాని ఆవరణ రహితంగా తెలియజెప్పలేడు కాబట్టి సరి గురువును వెతికేటప్పుడు నిజ గురువును వెతకాలి అంటే ఆ నిజ గురువు ఆవరణ రహితుడై ఉన్నాడా లేదా అన్నది చాలా ముఖ్యమైనది దేశికుడై ఉన్నాడా లేదా అనేది ముఖ్యమైన అంశం అంటే అర్థమే నీకు ఎలా తెలుస్తుందండి అంటే సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడై ఉన్నటువంటి వాడెవడో వాడే ఈ ఆవరణ రహిత స్థితికి అధికారి సహజ నిర్వికల్ప సమాధినిష్ట కనుక అనుభవంలో లేకపోతే అతడు ఎరుకను విడిపించలేడు ఆవరణ రహితం చేయలేడు కాబట్టి షడ్విధ సమాధి నిర్ణయం వరకే తెలిసినటువంటి వాళ్ళు ఆవరణ సహితులై ఉన్నారు ఈ ఆవరణ సహితులైనటువంటి వారు ఆ పరబయలును ఆ పరబాహ్యమును ఆవరణ సహితమైనటువంటి పద్ధతిగానే బోధించి ఇదే